బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా భద్రం కర్ణేయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా శరరంగైస్తువాంస స్నూ స్వస్తి నంద్రో వృద్ధా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తి నష్టర్క్ష్యోనిష్టమి స్వస్తి నో బృహస్పతాతు శాంతి శాంతిశాంతి ఏతైర పృథగ్ భావగేతి వేదత కల్పేత్సో విశంకి వేష అపృథక్ ఆత్మా ఆత్మా అపృథక్ ఆత్మా ఈజ్ నాట్ ఫ్లోరా అది బహు ఏమీ కాదు అనేకం కాదు ఇప్పుడు చెట్టు ఉందనుకోండి అనేకం అలాగే కనపడుతుంది చెట్టు అంటే అనేకం కొమ్మలు వేళ్ళు ఇదే మనిషి యొక్క దేహం ఉందనుకోండి చక్కటి అనేకానికి చక్కటి దృష్టాంతం పంచభూతాల కలయిక చేతులు కాళ్ళు అలాగే వేరు వేరే అవయవాలు ఇది అది అలాగే నాటమే తీసుకోండి అనేకము మనిషి దేహంలో రెండు వందల పదవి ఎన్నో బోన్స్ ఉన్నాయి ఈచ్ బోన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవియర్ అదర్ బోన్ సో ఆ అనేకము అనేది ఇట్ ఈస్ ఫ్లోరల్ ముద్ద ఉన్నా కూడా ఇట్ ఈస్ ఫ్లోరల్ కానీ ఈ జగత్ అనేది భిన్నంగా భాషిస్తున్నా కూడా ఇట్ ఈస్ వాసత్యాన్ని గుర్తించాలి అయితే ఈ సత్యాన్ని గుర్తించేపుడు చాలా విస్తృ విలా విస్తృతమైన చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి విచారాన్ని విచారాన్ని మనిషి చేయగలిగి ఉండాలి అంతేగానే వంకాయలు బీరకాయలు బేరం చేసేవాడి సందర్భంలో అలా అక్కడ అనేకత్వము అక్కడ అక్కడ ఏక అలాంటిది కాదు ఇది తెలిసిందండి అలాగే శత్రువు మిత్రుడు వీడు నాకు శత్రువు నాకు మిత్రుడు అది అది అక్కడ ఈ ఏకత్వం అనే ప్రసక్తి ఉండదు డబ్బు సంపాదించుకోవడం భోజనాలు చేయడం లేకపోతే భోగాలు అనుభవించడం అక్కడ ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది అలాగే కర్మకాండంలో చిక్కుకుపోయి ఈ పూజలు ఆ పూజలు ఈ యజ్ఞాలు దానాలు స్వర్గం రంభ వర్వ ఉర్వశి డ్యాన్సులు భోగాలు లేకపోతే నరకం భయం ఈ సందర్భంలో ఈ ప్రసంగా ఏమీ అన్వయించదు ఆ గోళ వీటి అన్నిటికీ అతీతంగా నువ్వు ఎదగగలవా అన్నది ప్రశ్న కెన్ యూ లీవ్ ఆల్ దిస్ బిహైండ్ లేకపోతే వీటిల్లోనే చిక్కుకుని ఈ అనేకత్వంలోనే చిక్కుకుని ఉంటాను అంటే ఇదేమీ వర్కౌట్ కాదు ఇది అనవసరం దీన్ని దూరం పెట్టేసి అదేదో పట్టుకు వెళ్లాడమే మంచిది సో ఇక్కడ మన ప్రతిపాదన ఏంటంటే తత్వము ఉన్నది ఒక్కటి ఇన్ని లేవు ఉన్నది ఒక్కటే కానీ అది ఈ కల్పనల కారణంగా అనేకంగా భసిస్తుంది నేను ఒక చిన్న ప్రతిపాదన లేవడానికి ఇక్కడి నుంచి లేచి మళ్ళీ కూర్చోడానికి కొంచెం సోమరితనవనండి ఏమనండి మళ్ళీ ఈ వైరు ఈ గంట ఊడిపోతడం ఈ అంటే ఎనర్జీ అండి శక్తి మాస్ అంటే పదార్థము శక్తి పదార్థము స్పేస్ అంటే ఆకాశము కాయి అంటే కాలము అంతే కదండి జగత్తులో ఇంకేమైనా ఉందా ఈ నాలుగు కాకుండా ఇంకేమైనా ఉందా ఏమీ లేదు నాలుగే ఉందా జగత్తు నాలుగే దేవుడు దెయ్యం మీరు చెప్పిన మాట అవన్నీ తీసి పక్కన జగత్తులో మీకు ఏం కనపడుతోంది ఒకటి దేవుడు అంటాడు ఇంకొకటి దెయ్యం అంటాడు అవి వీళ్ళు భావనే కానీ జగత్తులో ఏం కనపడదు కదా జగత్తులో ఈ నాలుగు ఉన్నాయి ఏమండీ ఇప్పుడు దీంట్లో చిత్రం సృష్టి గురించి సృష్టి గురించి ఆలోచించే పద్ధతే చాలా విలక్షణంగా ఉంటుంది వేదాంతంలో నేనేం చేస్తానంటే గీతా పద్ధతి ఆఫ్ టీచింగ్ ఉంటుంది అంటే అన్వయ నిషేధముఖంగా నెగిటివ్ పాజిటివ్ రెండూ చెప్తూ ఉంటాను అది నా అలవాటు అది చెప్పే పద్ధతి అలా ఉంటుంది సో దట్ ది పాయింట్ ఈస్ మేడ్ ఎంఫెటికల్లీ ఇప్పుడు సృష్టి అంటే ఏమిటి పౌరాణికుల సృష్టి అదో రకంగా ఉంటుంది పౌరాణికుల సృష్టి అంటే వాళ్ళకి సృష్టి అంటే దేవతలు దెయ్యాలు మనుషులు నా లిస్టు ఉంటుంది సిద్ధ విద్యాధర గంధర్వ యక్షారణ కిన్నర కింపురుష ఇలా ఉంటుంది ఏమండీ ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు ఆయనేమో ఈ మహర్షుల్ని సృష్టించాడు ఆ మహర్షులు వీళ్ళు సృష్టించారు వీళ్ళేమో మరొహుడు సృష్టించారు ఆ తర్వాత పాములు సృష్టించారు పక్షులు ఇలా ఉంటుంది ఆ పౌరాణికుల సృష్టి సో ఆ సృష్టి అది అక్కడ ఏమవుతుందంటే ఎంతసేపు పౌరాణికుల సృష్టివాదంలో పడినట్లయితే మనుషులు మనుషులు లాంటి వాళ్ళు పశువులు ప్రాణులు అలాగే ఇండివిజువల్ జీవాలు అనేకంగా ఉన్నాయి అవి ఎలా పుట్టే ఎలా ఎలా పెరిగి అలా ఉంటుంది సృష్టి కానీ అది కాదు సృష్టి పద్ధతి అదే సాంఖ్యులు ఉన్నారనుకోండి వాళ్ళు సృష్టిని ఎలాంటారు సత్వగుణం నిజోగుణం తమగుణం వాళ్ళు అలాగే అలా పెడతారు వాళ్ళ ఫోకస్ ఆ విధంగా ఉంటుంది తార్కికులు ఉన్నారనుకోండి వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుంది పృథ్వీ పరమాణువులు వాయు పరమాణువులు అపరమాణువులు అని ఇలా పంచభూతముల యొక్క పరమాణువులు అలా మాట్లాడతారు వాళ్ళు ఎవడి ధోరణి వాడితే సృష్టి గురించి అయితే వేదాంతులు ఎలా దర్శిస్తారంటే సృష్టి మిథ్యానే ఎలాగ దర్శిస్తారు కానీ ఆ దర్శించే ప్రక్రియలో భాగంగా సృష్టిని ముందో అర్థం చేసుకోవాలి కదా అసలు సృష్టి ఎలా ఉందో అర్థం చేసుకున్న తర్వాత దాన్ని మిథ్యా చెప్పాల్సి ఉంటుంది సో అసలు సినిమా తెర మీద బొమ్మ ఎందుకు కనబడుతోందో ఒక ఇన్వెస్టిగేషన్ మిథ్యాన్ని తెలుసుకుంటూనే ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తే మంచిది వేదాంతుల సృష్టిని ఎలా చూస్తారంటే ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆపోజిట్స్ ద్వంద్వముల రూపంగా ఉంటుంది సృష్టి అది వేదాంతుల సృష్టి సో ఎంత కాంట్రాస్ట్ ఉంటుందో చూడండి సృష్టి అనగానే యక్షులు కిన్నరులు గంధర్వులు చారణలు సిద్ధులు విద్యాధరులు మానవులు పురుషులు పశువులు ఆసురులు రాక్షసులు నాగులు ఇలా మొదలుపెట్టారు అనుకోండి మీరు అది ఎక్కడ తెమల్దది అదేదో స్టోరీలకి దానికి అనుకూలంగా ఉంటుంది అని ఇక్కడ అలా కాదు మనం చూసి సిద్ధులు లేదు గంధర్వులు లేదు అవన్నీ పక్కన పెట్టండి సృష్టి అంటే ఇట్ ఈజ్ ఆల్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆపోజిట్స్ అది సృష్టి అంటే సో ద్వంద్వములతో నిండి ఉంటుంది సృష్టి సృష్టి అంతా ద్వంద్వాలే ఆ ద్వంద్వములలో చిక్కుకుని ఉండుట అదే బంధము ద్వంద్వములక అతీతముట అదే మోక్షం అని చెప్పనే శ్రీకృష్ణుడు అనేక పర్యాయాలు ఈ ద్వంద్వాల గురించి ప్రస్తావన చేస్తాడు నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్చుతే ద్వంద్వములకు ఎవడతీతంగా ఉంటాడో వాడు తేలికగా ఈ సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు సో అక్కడ ఓ ద్వంద్వాన్ని చెప్తాడు ఐదో అధ్యాయం ఆరంభంలో ఉంది శ్లోకం సో జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టి నాకాక్ష నిర్ద్వందోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అని రెండో శ్లోకం మూడో శ్లోకం కాబట్టి వీడి శత్రువు వీడు మిత్రుడు ఇలాంటివేం పెట్టుకోగా ఈ ద్వంద్వాలు ఇవి వాస్తవాలు కావు వీటికి అతీతంగా పో కాబట్టి సృష్టి అంటే దేవతలు రాక్షసులు ద్వంద్వం చూసారా దేవతలు రాక్షసులు ఇసే ద్వంద్వ కావండి తర్వాత పైన కింద ఊర్ధ్వలోకము అధోలోకము ద్వంద్వం అయింది కదా ఎవ్రీథింగ్ ఈజ్ అ మీరు ఏం చెప్పినా ద్వంద్వమే మంచివాడు చెడ్డవాడు ధర్మము అధర్మము సుఖము దుఃఖము శత్రువు మిత్రుడు ఈ రకంగా ద్వంద్వలు ఉంటాయి సో దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుణ్ణి ద్వేషించేవాడు ఇంకా రకరకాలు అన్ని ద్వంద్వాలే ప్రతిదీ ద్వంద్వమే కావండి అది సృష్టి ఉంటుంది ఓకే అయితే ద్వంద్వముల యొక్క తత్వాన్ని ఇంకొంచెం సూక్ష్మంగా మీరు అర్థం చేసుకోవాలి ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధములు కానీ మూలంలో ఒక్కటే అది దూరం ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి సర్ఫేస్లో సూపర్ఫిషియల్గా పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి మూలంలో ఒక్కటే అయి సపోజ్ మీరు శత్రుడు మిత్రువు అన్నారనుకోండి శత్రుడు మేకాను మిత్రుడు గురే అవ్వదు శత్రువు అంటే మనిషే మిత్రుడన్నా మనిషే పైగా ఎటువంటి మనిషి ఉంటాడు మీకు బాగా తెలుసున్నవాడు అయి ఉంటాడు ఇద్దరు కూడా తెలుసున్నవాడే అయి ఉంటారు కాబట్టి వాళ్ళు వీడు శత్రువు వాడు మిత్రుడు అనే అంశంలో పరస్పర విరుద్ధములైనా ఆ పరస్పర వైరుధ్యం రావాలంటే కూడా మూలంలో అనేక అంశాల్లో ఏకత్వం ఉండాలి ఇద్దరు మనుషులు ఉండాలి ఇద్దరూ తెలుసున్న వాళ్ళు అయి ఉండాలి ఇద్దరు బంధువులు మనకి లావాదేవీలు ఉండి ఉండాలి అప్పుడే మనకి శత్రుమిత్ర భేదం వస్తుంది లేకపోతే ఎందుకు అలాగే ఇప్పుడు క్రెడిట్ డెబిట్ అదొక ద్వంద్వం ఈ ఎకనామిక్ పీపుల్ చేసుకునే ద్వంద్వం క్రెడిట్ డెబిట్ అంటే పరస్పర విరుద్ధాలు ఆపోజిట్స్ బట్ బోత్ ఆర్ రూపీస్ అది రూపీస్సే ఇది రూపీస్తే ఒకటి వంకాయలు ఇంకొకటి బీరకాయలు కాదు రెండు రూపీస్సే తర్వాత ప్లస్ మైనస్ ఛార్జ్ బోతార్ ఎలక్ట్రిసిటీ నార్త్ పోల్ సౌత్ పోల్ బూతార్ మ్యాగ్నెటిజం జియోగ్రాఫికల్ నార్త్ జియోగ్రాఫికల్ సౌత్ బూత్ ఆర్ ది పోల్స్ ఆఫ్ ది ఎర్త్ బూతార్ ఎర్త్ పార్ట్స్ ఉంది అపోజిట్ పోల్స్ ఉంట సేమ్ ఎర్త్ సో ఈ విధంగా ఊర్ధ్వలోకము అధోలోకము భూతర్లోకాస్ సో ఈ విధంగా ఈ సృష్టిలో ఉండే ద్వంద్వములు ప్రతి ద్వంద్వములు పరస్పరమై విరుద్ధంగా గోచరిస్తాయి కానీ మూలంలో అవి ఒకే తత్వము అయి ఉంటాయి ఈ విధంగా సృష్టిని అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ బోతార్ క్రికెట్ పొలిటీషియన్స్ అలాగే మీరు ఒక యునైటెడ్ పాయింట్ పట్టుకురావచ్చు అలాగనమాట దీంతో ఎవడు సత్యం పరిగీడు ఎవడు అంచేతనే వీడు కంటే వాడు వాడికంటే వీడు ఇలాంటి ఛాయిస్లు అనవసరం అందరినీ ఆశీర్వదించి ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అనుకోవాలి కానీ వీళ్ళలో ఒకడు మన అనుగ్రహిస్తాడు అనుకోకూడదు కాబట్టి ఎవరికో ఓటేదో ధర్మంగా వేసే సందర్భాన్ని బట్టి వేస్తారు అది విషయం ఇంకా కొన్ని ద్వంద్వాలు ఉన్నాయి మరింత సూక్ష్మంగా మీరు ద్వంద్వాల గురించి ఆలోచించాలి అందుకోసం ఈ ఉపన్యాసం అంటే చెప్పుకొస్తున్నాను అదేమిటంటే చూడండి నేను ఒక ద్వంద్వ చెప్తాను సుఖము దుఃఖము ద్వంద్వ బోతర్ఖా భూతర్ఖ ఖా అంటే మెంటల్ స్పేట్ ది స్పేస్ మెంటల్ స్పేస్ ఈస్ ఖ సుఖా దుహు ఖుర్ అది దుర్ వల్ల దుహు అయింది భూతర్ఖ భూతర్ మెంటల్ స్పేస్ గుడ్ వెదర్ బ్యాడ్ వెదర్ బూత్ ఆర్ ఫిజికల్ స్పేస్ కాబట్టి ఆపోజిట్స్ అన్నీ కూడా మూలంలో ఒకే తత్వం అయి ఉంటాయి తర్వాత ఇంకొక ఆపోజిట్ చెప్తున్నా మీకు తెలివి తెలివి లేకుండా ఇది నాకు విదితము అవిదితము ఇట్స్ ఎన్ ఆపోజిట్ ఏమంటే విదితము ఓకే ఆపోజిట్ అవిదితము అవిదితము నాకు ఆపోజిట్ విదితము బట్ బూత్ ఆర్ ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎరుకలో ఉంటాయి విదితము యొక్క మూలంలో ఏముంది ఎరుక అవిదితము యొక్క మూలంలో ఏముంది అదే ఎరుక ఉన్నది అదే ఎరుక వాడే అంటాడు ఇది నాకు తెలుసండి ఇది నాకు తెలియదు అంటాడు ఆ తెలుసు తెలియదు అనే కేటగిరీస్ ఆపోజిట్గా ఉన్న మూలంలో ఒకే ఎరుక ఉంటుంది తర్వాత ఉంది లేదు ఇది ఇంకో పెయిర్ ఆపోజిట్స్ ఈజ్ ఈజ్ నాట్ ఏమండి ఇప్పుడు ఈ ఈజ్ అండ్ ఈజ్ నాటికి మూలంలో ఒకే అఖండ సత్తు ఉంటుంది ఇది ఎలాగంటే మీకు దృష్టాంతం చెప్తే చూడండి అలలు సరస్సులో అలలు ఉన్నవి ఇప్పుడు అలలు లేవు ఏమండి అలలు ఉన్నవి అన్నప్పుడు ఆ ఉన్నదానికి అధిష్టానం ఏమిటి జలము అలలు లేవు అన్నప్పుడు ఆ లేకపోవడానికి అధిష్టానం ఏమిటి జలం చూసారా ఏ ఆనందానికి చెప్తా సుఖానికి ఆపోజిట్ దుఃఖం ఆనందానికి ఆపోజిట్ లేదు ఆనందానికి ఆపోజిట్ లేదు ఎరుకకు అపోజిట్ లేదు విదితానికి ఆపోజిట్ అవిదితము ఆ రెండు ఏ ఎరుకలో భాగము దానికి ఆపోజిట్ లేదు అలాగే ఉంది లేదు ఆపోజిట్స్ కానీ ఈ ఉంది లేదు అన్నదా లేకపోతే అలలు ఉన్నవి అలలు లేవు అన్నప్పుడు జలము అధిష్టానము ఉంది లేదు అన్నప్పుడు ఉంది అని మీరు అన్నప్పుడు ఇట్స్ ఏ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ లేదు అని మీరు అన్నప్పుడు విత్ రెఫరెన్స్ టు సమ్ లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్ మీరు లేదని చెప్తారు ఆల్వేజ్ రిఫరెన్స్ ఉంటుంది దానికి కాబట్టి ఉంది లేదు ద ఈజ్ అండ్ ఈజ్ నాట్ దే హ్యావ్ ద సేమ్ సబ్స్ట్రాటమ్ ఆఫ్ అన్డివైడెడ్ బీయింగ్ ఏమంటే కాబట్టి ఈజ్ అండ్ ఈజ్ నాట్ కూడా మౌలికమైనటువంటి ఏకత్వము కలిగిన పరస్పర విరుద్ధములతో కూడిన ఒక ద్వంద్వము ఈ విధంగా ఈ సృష్టి ద్వంద్వాలతో నుండి ఉంది ద్వంద్వము అని నామరూపాత్మకంగా చూసినప్పుడు అజ్ఞాన దృష్టితో చూసినప్పుడు ద్వంద్వము మీరు వివేకంతో కనుక ఇన్వెస్టిగేట్ చేస్తే మూలంలో అవి ఒకే తత్వము అవుతాయి ఏమండి మీరు గ్రహాల్లో పుణ్యగ్రహము పాపగ్రహము భూత జ్యోతిమండలములే మీరు ఏది పుణ్యగ్రహం అన్నారో అది జ్యోతిర్మండలమే పాపగ్రహం అన్నది కూడా జ్యోతిర్మండలమే నక్షత్రాల్లో దేవనక్షత్రము యమనక్షత్రము అని అంటారు అన్ని నక్షత్రాలే సో అన్నీ కూడా ప్రకాశించేటువంటి గోళముల తత్వం మరేమీ కాదు సో ఈ విధంగా ఈ ద్వంద్వముల యొక్క మూలంలో ఒకే తత్వము గలదు ఓకే ఇప్పుడు సైంటిఫిక్ దృష్టిగా చూస్తే Energy and mass. They are a pair of opposites. Why do you understand that? Mass represents inertia. Kadalika layakapovataniki mass chennamu. Ma. Energy represents movement. Kada? They are a pair of opposites. Energy and mass. They are different. Energy varu, mass varu. But today we will tell you that ఎనర్జీను మాస్ వేరు కాదు సర్ఫేస్లో వేరు సూపర్ఫిషియల్లీ మాస్ ఈజ్ ఇనర్ట్ ఎనర్జీ ఈజ్ యాక్టివ్ దే ఆర్ ఆపోజిట్స్ బట్ మూలంలో రెండు ఒకటే ఈ ఈజ్ ఈక్వల్ ఒక ఈక్వేషన్ ఒకటి ఉంది ఈ ఈక్వల్ ఈక్వేషన్ ఆ ఒకటి ఎలా ఉందో నేను ఇంకొంచెం సైంటిఫిక్గా రెగ్యులర్స్గా నేను చూపిస్తున్నాను కాబట్టి సి ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అది డిస్టెన్స్ బై టైం అది కదా వెలాసిటీ డిస్టెన్స్ బై టైం దాన్ని వెలాసిటీ అంటారు ఇట్స్ రేషియో మీరు రేషియోని వన్ అయిట్లా డిఫైన్ చేయచ్చు డిస్టెన్స్ యూనిట్సు టైం యూనిట్స్ మీరు అప్రాప్రియేట్గా సెలెక్ట్ చేసుకుంటే రేషియో వన్ అవుతుంది అర్థమైందంటే అలా చేస్తూ ఉంటారు ఫిజిక్స్లో డిస్టెన్స్ యూనిట్స్ ఎలా తీసుకుంటామంటే డిస్టెన్స్ వన్ మీటర్ తీసుకుంటా డిస్టెన్స్ యూనిట్ ఈస్ మీటర్ టైమ్ యూనిట్ సెకండ్ తీసుకోవడం దెర్ ఈస్ అయిన్ దెర్ ఈస్ ఎ యూనిట్ కాల్డ్ జిఫీ జెఫ్ఎఫ్ వై అని ఓ యూనిట్ ఉంది అది సెకండ్లో చాలా చిన్న ఫ్రాక్షన్ అది ఆ యూనిట్ ఏమిటంటే ఇట్ ఈస్ ది టైం టేకెన్ బై లైట్ టు ట్రావెల్ వన్ మీటర్ డిస్టెన్స్ దట్ ఈస్ ది జిఫీ అనే యూనిట్ తీసుకుంటా ఏమండీ ఇప్పుడు వన్ మీటర్ ఇది వన్ జిఫీ 1 మీటర్ తీసుకున్న టైం దానికి కరస్పాండింగ్ యూనిట్ తీసుకోవాలి వన్ జిఫీ ఒకటి మెట్లిక్ యూనిట్ను ఇంకొకటి ఏమో ఇంకో యూనిట్ తీసుకోకూడదు కాబట్టి ఇది మీటర్ తీసుకుంటే ఇది జిఫీ తీసుకుంటా అప్పుడు 1 బై వన్ ఏమవుతుంది వన్ అవుతుంది 1 స్క్వేర్ ఏమవుతుంది వన్ అవుతుంది అప్పుడు వాట్ యూ విల్ గెట్ ఈక్వల్ టు ఎం అని వస్తుంది అంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మా They, it is very easily understood that you condense a small amount of energy into a small mass. Not a small mass, you can explode a certain amount of energy into a small mass. Small mass ni, of e is equal to M. There is no two. If you don't have a mass, it is condensed energy. If you don't have a mass, it is expanded mass. There is no two. That is the two. ఇంకా అవన్నీ కూడా దానిలో భాగమే ఓకే మాస్ అని పొటెన్షియల్ ఎనర్జీ కింద అనుకుంటారు కొంచెం ఎస్టార్ చెప్పినట్టుగా కాబట్టి ఎనర్జీ అండ్ మాస్ డివిజన్ ఏం చేశాను ఇప్పుడు నేను తీసేసాను సుఖ దుఃఖ మూలంలో ఒకే కా అన్నట్టుగా బోత్ ఎనర్జీ అండ్ మాస్ ఆర్ వన్ అండ్ ది సేమ్ కాబట్టి ఈ మ్యాప్ అది మ్యాప్ ఆఫ్ ది యూనివర్స్ ఆ మ్యాప్లో ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఆ నాలుగులో ఒక గీత చేరిపేశాను ఏమండి ఇంకా స్పేస్ అండ్ టైం స్పేస్ అండ్ టైమ్ ఆర్ ఆపోజిట్స్ స్పేస్ అండ్ టైం ఆర్ ఆపోజిట్స్ ఇప్పుడు దాని గురించి నేను పెద్ద ప్రసంగం చేయను ఇది రేపు సోమవారం నాడు ఎన్జిఆర్ఐలో నాది లెక్చర్ ఒకటి అక్కడ దాని గురించి మాట్లాడదామా అనుకుంటున్నాను మీకు ఏమైనా ఒప్పుకుంటే అటు చేసి రండి boy nalogi en levu da la you know i am disappointed by that so so space and time ke madhyana unna geetanu kuda manam cheripoyachu ha em unnaro ah 10 30 10 30 ah 10 30 in the morning సో ఆ గీత కూడా చెరిపోయొచ్చు ఎందుకంటే స్పేస్ అండ్ టైం పోతా మెంటల్ క్యాటగిరీస్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను స్పేస్ అండ్ టైం బయట ఉండవండి బయటంటే దేనికి బయట దేనికి బయట దేహానికి బయట మనస్సుకి బయట కాదుగా ఇప్పుడు సినిమా దేహానికి బయట ఉందా మనస్సుకి బయట ఉందా దేహానికి బయట అవునా సూర్యుడు దేహానికి బయట ఉన్నాడా మనస్సుకి బయట ఉన్నాడా దేహానికి బయట ఉన్నాడు మనస్సుకి బయట వెళ్ళలేడు మనస్సుకు బయట ఉంటే సూర్యుడు ఉన్నాడు మీకు ఎలా తెలిసిందండి సూర్యుడు అంటున్నారంటే ఆయన మనస్సులో ఉండబట్టే అంటున్నారు కదా ఎన్ మనసా మనుతే తద్వాచా వదతి ఇది శృతే కాబట్టి కాబట్టి మనస్సుకి బయట ఏమీ లేదు సినిమా కూడా మనస్సుకి బయట ఏమీ లేదు సో ఈ బయట లోపల ఇదంతా అసందర్భం కాబట్టి స్పేస్ ఎక్కడుంది ఇట్స్ ఎ మెంటల్ క్యాటగిరీ టైమ్ ఈస్ ఎంటల్ క్యాటగిరీ అంచేతనే మీరు తెలివిగా ఉన్నప్పుడు స్పేసు టైము ఉంటాయి మనస్సు పనిచేస్తుంటే స్పేసు టైం ఉంటుంది తెలివిగా ఉన్నప్పుడు కూడా మనస్సు పనిచైపోతే స్పేసు ఉండదు టైము ఉండదు మనస్సు ఏకాగ్రం అయిపోతే స్పేసు ఉండదు టైము ఉండదు మనస్సు తిరుగుతుంటే అది పరిభ్రమిస్తుంటే స్పేసు టైము ఉంటాయి కాబట్టి అవి మెంటల్ క్యాటగిరీస్ కాబట్టి బోత్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఏలో బట్ దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి ఈ గీత కూడా చేర్పేస్తాం ఈ మధ్యలో గీత కూడా జరిపిస్తాం అదేమీ పెద్ద అడ్డు రాదు జరిపిస్తే మీకు ఏం మిగులుతుంది వన్ అన్డివైడెడ్ ఇన్ఫినిటీ ఒకే తత్వము మిగులుతుంది ఇప్పుడు చూడండి నేను ప్రశ్న అడుగుతా మీకు చిన్న పెద్ద అనే విభాగము అదే ఒక ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ చిన్న పెద్ద అనే విభాగము స్పేస్ లేకుండగా సంభవమా చెప్పండి సంభవం కాదు తర్వాత ఇది ఇక్కడ ఎన్నున్నాయి ఐటమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఈ ఫైవ్ అంటే ఇక్కడ ఇది డివైడెడ్నెస్ అనేకత్వము ఇది స్పేస్ లేకుండగా సంభవమా చెప్పండి సంభవం కాదు నిజానికి వాల్యూమ్ అంటే దీని పరిమాణము అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఎక్స్టెన్సివ్నెస్ ఇన్ స్పేస్ దానికే పరిమాణము అంటారు కాబట్టి మీరు పరిమాణము పరిచ్ఛిన్నమని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ ఎక్స్టెన్సివ్నెస్ ఈజ్ లిమిటెడ్ లిమిటెడ్ వే ఇన్ స్పేస్ బై వాట్ బై స్పేస్ కాబట్టి అనేకత్వము డివైడెడ్నెస్ తర్వాత సైజ్ అండ్ వాల్యూమ్ పరిమాణము ఇవి స్పేస్ లేకుండగా సంభవము కాదు ఓకే కాబట్టి ఈ అనేకత్వము మీరు మాస్లో అనేకత్వం చెప్పిన ఎనర్జీలో అనేకత్వం చెప్పినా మాస్ ఎనర్జీ డివిజన్ చెప్పిన ఇవన్నీ కూడా కేవలము అవుట్ ఆఫ్ స్పేస్ వల్లనే సంభవం అవుతున్నాయి ముఖ్యంగా మాస్లో మీకు మల్టిప్లిసిటీ కనపడేది మాస్లో డివైడెడ్నెస్ కనపడుతుంది మాస్ అంటే పరిమాణము తర్వాత చిన్న పెద్ద అనే విభాగాలు కనపడతాయి ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ మేడ్ పాసిబుల్ బై స్పేస్ తర్వాత ఎనర్జీ అంటే యాక్టివిటీ యాక్టివిటీ అంటే చేంజ్ ఏమండి కానీ స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఈ ఎమ్ ఈ ఇక్కడ వెయ్యొచ్చు ఎమ్ పక్కన పెట్టచ్చు ఈ టైంని ఈ పక్కన పెట్టచ్చు ఎందుకంటే ఎనర్జీ అంటే ఏమిటి చేంజ్ కెన్ యూ హ్యావ్ చేంజ్ వితౌట్ టైం టైం లేకుండగా చేంజ్ అనేది సంభవము కాదు ఏమండి కాబట్టి ఇప్పుడు ఒక రియా ఇప్పుడు చైతన్యము ఆత్మ చైతన్యం ఈ చైతన్యమునందు స్పేస్ టైం అనేవి కాటగిరీస్ మెంటల్ క్యాటగిరీస్ చైతన్యంలో ప్రకాశిస్తాయి చైతన్యంలో విలీనం అయిపోతాయి కాబట్టి స్పేస్ అండ్ టైమ్ని తనలో ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ ఎరుక వేకింగ్ కాన్షియస్నెస్ ఏది కలదో అది స్పేస్ అండ్ టైమ్కి అతీతంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ అక్కడ అని నేనంట ఇక్కడ అక్కడ అనే డివైడెడ్నెస్ ఇట్ ఈస్ మేడ్ పాసిబుల్ బై స్పేస్ ఓకే కానీ మీరు ఆలోచించండి ఏ ఎరుకలో ఇక్కడా అక్కడ అనే విజ్ఞానం పుట్టిందో విజ్ఞానం కలిగిందో ఆ విజ్ఞానానికి ఆలంబనమైన స్పేస్ ఆకాశము ఏ ఎరుకలో ప్రకాశించిందో ఆ ఎరుక ఇక్కడ అక్కడ అనే విభాగాలకి అటువంటి విభాగాలని ఘటిల్ల చేసిన ఆకాశానికి అతీతంగా ఉంటుందండి అది అది స్పేస్ని తెలుసుకుంటూ స్పేస్కి అతీతంగా ఉంటుంది స్పేస్లెస్గా ఉంటుంది టైమును తెలుసుకుంటూ టైమును తెలుసుకోవడం ఎలా తెలుసుకుంటుంది చేంజ్ ని తెలుసుకుంటుంది తద్వారా టైమును కూడా తెలుసుకుంటుంది టైములో చేంజ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ టైమ్ కాబట్టి టైముని చేంజ్ని తెలుసుకుంటూ సో అది ఆ ఎరుక దట్ కాన్షియస్నెస్ వేకింగ్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ బియాండ్ టైమ్ ఆల్సో ఇట్ ఈస్ టైమ్లెస్ టైమ్లెస్నెస్ ఈజ్ ఇట్స్ వెరీ నేచర్ కాబట్టి ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యము ఈ డివిజన్స్ కన్నిటికీ అతీతంగా ఉంటుంది అంచేతనే ఏ ఏతై రేష అపృథక్ భావై పృథగేవేతి లక్షిత కాబట్టి ఆ ఎరుక ఎందు ఈ విభాగాలు ఏమీ లేవు కానీ ఆ ఎరుక ఎందు ఈ స్పేస్ టైం మాస్ ఎనర్జీ ఈ మల్టిప్లిసిటీ అంతా దాని ఎందు ఆరోపించబడి అన్ని విభాగాలు వస్తాయి నిజానికి మీకు సినిమాకి వెళ్తారు ఫోకస్ అవుతుంది లైట్ ఫోకస్ అవుతుంది తెర ఇప్పుడు ఆ తెర మీద పడ్డ లైట్లో తెల్లగా ఉంటుంది ఆ లైట్ దాంట్లో మీకు సినిమాలో ఉండే విభాగాలు అన్నీ ఈ స్పేస్ టైమ్ ఎనర్జీ మాస్ ఇవన్నీ కూడా సినిమాలో సినిమా ప్రపంచంలో కూడా ఉన్నాయి కదా అవి ఏమీ లేవు లేకున్నా ఉన్నట్టు కనపడతాయి పృథగేవేతి లక్షిక ఆ ఆ ఎరుకలో మనకు వచ్చిన ప్రారంభం ఏమిటంటే మనం ఏం చేసామంటే ఈ దేహమే నేను అని తాదాత్మ్యాన్ని చెందాను అన్నీ దిస్ ఈజ్ కాల్డ్ ది ఒరిజినల్ సిన్ ఈ దేహమే నేను అనే తాదాత్మ్యం ఎప్పుడు వచ్చిందో ఐదో ఏటో అరవ ఏటో పదో ఏటో వచ్చింది ఆ తర్వాత మనం చదువుకున్న చదువు కానీ మనం ప్రాక్టీస్ చేసే రిలిజియన్ కానీ ఆ దేహ తాదాత్మ్యాన్ని మరింత బలపరిచేదిగా ఉంది తప్ప దేహ తాదాత్మ్యాన్ని తగ్గించేదిగా లేదు చూడండి ఎంత దురదృష్టమో సో ఇప్పుడు చూడండి గీత పాఠం చెప్తూ ఉంటాడు గీత పాఠం చెప్తూ ఇదిగో నేను ఈ గీత పాఠం చెప్తున్నాను గీత పాఠం చెప్పే ఆచార్యుని నేను మీరు వచ్చి నాకేమో సేవ చేయండి అని దేహ తాదాత్మ్యం అయి కూర్చుంటాం ఇంకా గీత పాఠం చెప్పేవాడే దేహతాదాత్మ్యంతో ఉంటే ఇంక ప్రపంచంలో ఎవరిని మీరు తప్పు పట్టగలరు అంటే దేహ తాదాత్మ్యం అంత తొందరగా పోదు ఐ అండర్స్టాండ్ ది డిఫికల్టీ ఇన్వాల్వ్డ్ విత్ ఇట్ బట్ అట్లీస్ట్ ద ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేసి ఆ సొల్యూషన్ వైపు అడుగులు వేస్తున్నాడా దాన్ని సాధకుడు అంటారు ప్రాబ్లంను రికగ్నైజ్ చేసి కాంట్రడిక్షన్స్ని త్రోసిపుచ్చి సొల్యు పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాడా వాడు వేస్తూ ఉంటే వాడికి ఈ ఏకత్వము ఒక గ్లింప్స్ కింద ఒక సూచనగానైనా తెలుస్తూ ఉంటుంది వాడు అది కూడా చేయకుండా పైగా దేహతాదాత్యాన్ని బలపరిచేటువంటి వాల్యూస్లో బతుకుతూ ఉంటే వాడికి ఇది తెలిసే అవకాశం కూడా ఉండదు అటువంటి ఒక ఒక అభాగ్య అభాగ్య ప్రార ప్రారంభంలో మనం జీవిస్తూ ఉంటాం దాంతో ఇదంతా ఏకమే ఏకమే అని చెప్పాలంటే అదో పెద్ద అఫీల్ టాస్క్ తయారవుతుంది వీరికి అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు నేను మీరేమీ చెంత చేయకండి ఇట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ సో యూ కెనాట్ రికగ్నైజ్ ది వన్నెస్ యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఏ గివెన్ ఎప్పుడైతే నేను దీంతో ఐడెంటిఫై అయిపోయానో ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ద స్పేస్ ఐ బికమ్ ఏ స్పెక్ ఇన్ ది హ్యూజ్ స్పేస్ అండ్ మై లైఫ్ బికమ్స్ ఏ స్మాల్ ఈవెంట్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్ ఇంకా వాడేమో ఏకత్వాన్ని తెలుసుకుంటాడండి ఎక్కడుంది అవకాశం పుట్టాను చచ్చిపోతానని ఆ ఈవెంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ టైంలో ఒక ఈవెంట్ కింద ఉంటుంది లైఫ్ డా డా డా డాష్ కింద పంతొమ్మిది వందల ముప్పై డాష్ పంతొమ్మిది ఏదో ఉంటుంది అలా ఆ డాష్ కింద ఉంటుంది లైఫ్ తర్వాత ఈ ఒక స్పెక్టర్ కింద ఆ స్పేస్లో స్పెక్టర్ కింద ఉంటాడు వాడు ఏకత్వాన్ని ఏం తెలుసుకుంటాడు కాబట్టి దేహ తాదాత్మ్యానికి అతీతంగా పోయి ఆ ఎరుకతో ఐడెంటిఫై అవ్వాలి యూ హెవ్ టు ఐడెంటిఫై విత్ దట్ అవేర్నెస్ అప్పుడు నేను చెప్పిన మాట మీకు ఆనందంగా హృదయంలోకి వెళ్ళిపోతుంది ఎలాగా ఇక్కడా అక్కడా అన్నాము ఇక్కడ అక్కడ అన్నాము ఈ ఆర్గ్యుమెంట్ని దేహం దృష్టితో చూస్తే ఇక్కడ కరెక్టే అక్కడ కరెక్టే డివిజన్ కరెక్టే ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అలా చూడకూడదు ఆర్గ్యమంటున్న ఆ ఎరుకతోటి తాదాత్మ్యాన్ని చెంది ఆ ఎరుక ఏ మీరు దర్శించండి కరెక్టే ఇక్కడ అక్కడ డివిజను ఏ ఎరుకలో ప్రకాశిస్తోందో ఆ ఎరుక ఇక్కడ అక్కడ అనే అనే సత్యాన్ని గుర్తించగలుగుతాడు కాబట్టి చూడండి ఆత్మ చైతన్యము చేంజ్లెస్ ఎటువంటి మార్పులు దాని ఎందు ఉండవు అటువంటి ఆత్మ చైతన్యంలో ంజ్ ఫుల్ జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది ఎలాగైతే సినిమా అంటే ఛేంజ్ ఫుల్ అది ఛేంజ్ లెస్ కాంతిలో ప్రకాశిస్తుంది అవునండి ఆత్మ చైతన్యము అన్డివైడెడ్ కానీ డివిజన్స్తో నిండిన జగత్తు అన్డివైడెడ్ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ చైతన్యము అనంతము కాలంలో అనంతము కానీ కాలము యొక్క విభాగములన్నీ కూడా గంట క్షణము మినిట్టు ఇయరు డేటు ఇవన్నీ కూడా అనంతమైన ఎరుకలో కాలాతీతమైనటువంటి ఎరుకలో ప్రకాశిస్తూ ఉంటాయి ఓకే ఇప్పుడు మీకు ఏమైంది ఇది ఓకే ఓసారి లేస్తా వాట్ ఈస్ ఆత్మన్ అన్డివైడెడ్ చేంజ్ లెస్ టైమ్లెస్ అంతే కదండి దీని నుంచి వర్డ్ జగత్ వచ్చింది వాట్ ఈస్ ఇట్ డివైడెడ్ చేంజ్ ఫుల్ అవునండి ఇప్పుడు ఆ బ్రహ్మ నుంచి బ్రహ్మన్న ఆత్మన్న ఒకటే ఆ బ్రహ్మ నుంచి జగత్ వచ్చింది కదా ఎలా వచ్చింది ఇప్పుడు ఈ రావడంలో రెండు రకాలు కారణం కార్యం కారణం నుంచి కార్యం పుట్టింది కదా ఆ పుట్టడంలో రెండు రకాల కారణ కార్యభావం ఉంది ఒకటి ట్రాన్స్ఫర్మేషన్ కానీ పరిణామవాదము అని అంటారు ఈ పరిణామవాదాన్ని సాంఖ్యులు బాగా గట్టిగా ప్రతిపాదిస్తాయి పరిణామవాదము అంటే పాలు పెరుగైనట్టు అది దృష్టాంతం దానికి పాలు పెరుగు అవుతుంది పాలల్లో ఏదో మార్పులు వచ్చి పెరుగు కింద మారుతుంది ఆ పరిణామం అయిన తర్వాత ఇంకక్కడ పాలు ఉండవు పాలు ఖర్చు పాలు ఉండవు కాఫీతో కొంచెం పాలు ఇవ్వండి అంటే పాలు లేవని చెప్తారు ఏమీ ఏమయ్యాయి నేను రాత్రి లీటర్ పాలు ఉండే దాంట్లో ఏదో తోడు వేశారు ఆ లీటర్ పాలు ప్లస్ మీరు వేసిన ఆఫీస్లో అది ఉండాలి కదా దాంట్లో అది తీసి పక్కన పెట్టి మాకు పాలు ఇవ్వండి అంటే పాలు లేవండి అని చెప్తారు దేర్ ఈజ్ నో మిల్క్ ఎనీ మో ఎందువల్ల పరిణామం అయిపోయింది మిల్క్ పెరుగున్న పరిణామం అయిపోయింది లేదా మీరు అర లీటర్ పాలు తోడు పెట్టేప్పుడు ఒక యాభై ఎంఎల్ కాఫీ కోసం తీసి పక్కన పెట్టి మిగిలిన తోడు పెట్టారు అనుకోండి అప్పుడు పాలు నాకు లీటర్ పా అర్లే హండ్రెడ్ ఎంఎల్ పాలు ఇవ్వమంటే హండ్రెడ్ ఎంఎల్ ఉండవు ఓన్లీ యాభై ఎంఎల్ఏ ఉంటాయి మిగతా పాలు ఏమైంటి ఖర్చు అయిపోయాయి లేవు కన్ష్యూ అదే రకంగా బ్రహ్మ నుంచి జగత్ ట్రాన్స్ఫర్మేషన్లో మారి అయింది పరిణామం చేతన అయింది అంటే జగత్త ఉంటుంది ఇంక బ్రహ్మ ఉండడం లేదా జగత్తు ఉంటుంది బ్రహ్మ ఉంటుంది కానీ ఆ బ్రహ్మలో ఒక పెద్ద డొల్ల ఒకటి ఏర్పడి ఒక వ్రణం ఏర్పడిన అంటే కొంత బ్రహ్మ ఖర్చు అయిపోతాడు అనమాట ఈ జగత్తు సత్యం అవుతుంది మిగిలి ఉన్న ఖర్చయిపోగా మిగిలి ఉన్న బ్రహ్మ కూడా సత్యం అవుతాడు ఆ బ్రహ్మలో డొల్లతో కూడిన బ్రహ్మ సత్యం అవుతాడు అది సిద్ధాంతం కాదు అది వేదాంత సిద్ధాంతం కాదు అది అంగీకారం కాదు ఓకే అయితే దురదృష్టవశాత్తు దీంట్లో రిలీజియస్ సెంటిమెంట్ మీరు పెట్టచ్చు ఎలాగా దేవుడికి మహిముందు లేవాయా మీ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడికి నీవీ ఆ ప్రాబ్లమ్స్ దేవుడివి కావు కాబట్టి దేవుడు జగత్తుని సత్య జగత్తుని తన నుంచి సృష్టించేసి కూడా తన స్థిరంగా నిలిచే ఉంటాడు ఖర్చు అయిపోడు ఆయనలో డొల్ల కూడా ఉండదు ఎందుకంటే ఆయనకి మహిమ గలవాడు ఆయన అని మీరు దాన్ని ఆ సెంటిమెంట్లోకి తోసేస్తే ఇంకా సమాధానం ఏమి లేదు ఇంక ఇంకా వేదాంతం అయిపోయింది కథం అయిపోయింది ఇంక మీరేం రిప్ల ఇస్తారు వాడికి మా వెంకటేశ్వర స్వామికి డొల్లా అవ్వకుండా సృష్టించి శక్తి ఉంది లేవా వెళ్ళవుతారు చేతిలో లడ్డు పెట్టాడు అనుకోండి వాడు ఇంకా మీరేం మాట్లాడతారు దేర్ ఈజ్ నో మోర్ ఫిలాసఫీ లెఫ్ట్ దే వెంకటేశ్వర స్వామి కాబట్టి అయ్యప్ప సంతోషి మాత మీ మీ వేదాంతలు దేవుడికి చేత కాదేమో మా దేవుడికి చేతనము ఆయన అలాగే ఇంటాక్ట్గా ఉండిపోయి కూడా సృష్టించి పారేస్తాడు జగత్ అని అన్నారనుకోండి దేవుడు కలుచుకుంటే పాలు పాలుగా ఉండగానే పెరుగు కూడా వచ్చేస్తుంది అన్నారు అప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏమైనట్టు యూ డోంట్ హ్యావ్ ఎ బేసిస్ ఫర్ ఆర్గ్యుమెంట్ అంచేతనే ఆర్గ్యూ చేయకూడదు వాళ్ళతో కలిసి చక్కగా భయం చేసేసి వాళ్ళు పలహారం మొదలు పెడతారు తినేసి చక్కగా రావాలి కానీ ఆర్గ్యూ చేయకూడదు ఎన్నో ఆర్గ్యుమెంట్ దే కెనాట్ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు అండర్స్టాండ్ మనిషి ఏం చేస్తాడంటే అనాస్టిటైజ్ చేస్తూ కూర్చుంటాడు బుద్ధిని ఆ ఏరియాలో మీతో తోట పెద్ద సైంటిస్ట్ అవ్వుగాక ఆ ఏరియా దగ్గరికి చివరికి ఎనాస్టిటైజ్ అయిపోతుంది లోకల్ వెళ్ళిపోతాడు అండి వాడు ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి ట్రాన్స్ఫర్మేషనల్ కాజేషను కుదరదు పరిణామవాదాన్ని త్రోసిపుచ్చారు ఏముంది ఇంకా వివర్తవాదము వివర్తవాదానికి దృష్టాంతం ఏంటంటే కాంతి నుంచి సినిమా పుట్టిందా లేదా చేంజ్లెస్ కాంతి నుంచి చేంజ్ ఫుల్ సినిమా పుట్టింది అన్డివైడెడ్ కాంతి నుంచి డివైడెడ్ సినిమా పుట్టింది పుట్టినప్పుడు కాంతిలో మార్పులు వచ్చి పుట్టిందా మార్పులు రాకుండా పుట్టిందా మీరు చెప్పండి మార్పులు ఏమీ రాకుండా పుట్టింది కాంతి కాంతిగా ఉండగా కాంతిలో ఎట్టి చేంజెస్ లేకుండా ఎట్టి డివిజన్సు లేకుండగా డివిజన్స్తో చేంజెస్తో ఉన్నటువంటి ప్రపంచము పుట్టింది పుట్టింది అండం కంటే కనబడిందంటే చాలా బాగుంటుంది అంచేతన వేదాంతులు జాయతే అంటారు దృశ్యతే అని అంటారు సినిమాకి వెళ్ళినప్పుడు జాయతే అనకూడదు దృశ్యతే అన్న అలవాటు చేసుకోవాలి అంటే అక్కడ పిల్లవాడు పుట్టాడు అదిగో పిల్లవాడు పుట్టాడు అనకూడదు పిల్లాడు కుట్టడం ఏంటండి సినిమా తెర మీద బయట పిల్లాడు పుట్టడాన్ని మేము రిజెక్ట్ చేస్తూ ఉంటే నువ్వు సినిమా తెర మీద పిల్లాడు పుట్టాడు అంటా ఏమిటి పుట్టినట్టుగా తోచింది తోచింది అన్నా కనబడింది అన్న ఒకటే ప్రతీయతే అంటారు సంస్కృతంలో అలా తోచింది అంటే వీడి మనస్సుకు అలాగా అనిపించింది ఎందుకు అలా ఏం కనిపించింది అజ్ఞాని కనుక అలా అనిపించింది అని కాబట్టి సృష్టి ఇట్ ఈజ్ అపారిడిషనల్ వివర్తవాదాన్ని అంగీకరిస్తారు కాబట్టి వివర్తవాదం అని మీరు ఎప్పుడైతే అంగీకరించారో ఇప్పుడు అన్డివైడెడ్ బ్రహ్మ డివైడెడ్ వరల్డ్ అవ్వలేదు అన్డివైడెడ్ బ్రహ్మ డివైడెడ్ వరల్డ్లా కనపడింది చేంజ్ లెస్ బ్రహ్మ చేంజ్ ఫుల్ వరల్డ్లో కనపడింది టైమ్లెస్ బ్రహ్మ టైం బౌండ్ జగత్తులా కనపడింది అంతా కనబడ్డవే కనబడింది కానీ లేదు ఏతైరేషావై పృథగేవేతి లక్షిత పృథగేవేతి జాత కాదు పృథగేవేతి లక్షిత పృథక్ అన్నట్టుగా కనబడింది వాస్తవంలో అసలు భేదములేమి లేవు కాబట్టి మీకు నేను ఒక సూత్రం చెప్తా మీరు అపారిషనల్ కాజేషన్ వివర్తవాదము దాన్ని అర్థం చేసుకుని జగత్తు ఆ బ్రహ్మాత్మ నుండి ఆత్మయే బ్రహ్మం అంటే ఇంక వేరే ఏమీ లేదు ఆత్మ చైతన్యం నుంచి జగత్తు ఒక అపారిషనల్ మోడ్లో కనబడింది తప్ప ఉన్నది కాదు అని ఆ విధంగా ఈ జగత్తుని మీరు అర్థం చేసుకోగలుగుతారు తప్ప దాన్ని వ్యాలిడేట్ చేయడం కానీ దాన్ని రేషనలైజ్ చేయడం కానీ ఆ విధంగా చేయగలుగుతారు తప్ప మీరు అపారిషనల్ కాజేషన్ లేకుండగా అదేదో ట్రాన్స్ఫర్మేషనల్ కాజేషన్ అను ట్రాన్స్ఫర్మేషనల్ కాజేషన్ అని అన్నారనుకోండి అంటే అన్ని సమస్యలు వచ్చేస్తాయి ఆ పరబ్రహ్మయ్య డొల్లతనం వస్తుంది ఎవరు వస్తుంది అలా కాకుండా మీరు ఏదో రిలీజియస్ సెంటిమెంట్ పెట్టారనుకోండి గుడు బసవన్న తలక ఊపేసి అవతరం పర్వాలేదు కానీ వాడు రిలీజియస్ సెంటిమెంట్ని క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే అక్కడ ఏం మిగతల Everything gets demolished. Then e like the God is created and the Mahimata is created and the God is created. First, he is created by a dharma, I am created by a chaisas, I am created by a dharma, I am created by a dharma, Why should he do all this mess? Why not he do things in a proper way? A dharma is created by a man, a man, Why should he do all this mess? వైషమ్య నైర్ఘుణ్యాలని ఇలాంటివన్నీ సమస్యలు వచ్చేసి ఒక మీనింగ్లెస్ రిగ్రెషన్లో వెళ్ళిపోతుంది ఇదంతా కూడా ఆర్గ్యుమెంట్స్ ఏమి నిలబడాలి ఆర్గ్యూ చేయకుండా తరక ఊపేసి నా ప్రసాదం నోట్లో తీర్థ ప్రసాదాలు పిచ్చుకొని వచ్చేస్తే సమస్య లేదు అంచేతనే తీర్థ ప్రసాదాలు ఉన్నాయి చూసారా దట్ ఈస్ వెరీ గుడ్ సబ్స్టిట్యూట్ ఇంకా మళ్ళీ వాడు ఆలోచన అనేది చేయకూడదు ముందుకు అడుగు వేయకూడదు తత్వాన్ని తెలుసుకోకూడదు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఫిక్స్ అయిపోవడం వాడికి నేనేదో సంపాదించాను సాధించాను అనేటువంటి ఒక కాంప్లసెన్సీ వాడికి ఇచ్చేసి పంపించేయటం ఉదాసీనత కాంప్లసెన్సీ అంటే ఏమంటారు ఏదో సంతృష్టికరణమో ఏదో అనాల్సి ఉంటుంది అది ఇచ్చేయటం తీర్థం ప్రసాదం కూర్చోసుకున్నాం కాబట్టి మనం చరిత్రార్థనం అయిపోయాము అని వచ్చేసి మళ్ళీ సాయంకాలం తీర్థప్రసాదాలు ఇస్తున్నారంటే మళ్ళీ వెళ్ళిపోతారు క్యూలోకి మళ్ళీ క్యూలో వెళ్ళిపోతాం సో చాలా విచిత్రంగా ఉంటాను పోలండి తీర్థప్రసాదాలు దాని గురించి చెంత ఏం లేదు నేను ఏదో కొంత కొంత ఉంటుంది ప్రతి కొంత చేతస్తూ ఉంటుంది యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ లైక్ దాట్ అండ్ యూ కెన్ ఎక్స్క్యూజ్ ఆల్సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం సో హోప్లస్ టు అండర్స్టాండ్ దిస్ యూనివర్స్ హోప్ ప్లస్ మీరు అటారిషనల్ కాజెషన్ తప్ప మీరు ఇంకా ఏది పెట్టినా ఇట్ ఈస్ హోప్లస్ టు అండర్స్టాండ్ దిస్ యూనివర్స్ మీరు నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు మీరు ఏదైనా దుఃఖం ఉందనుకోండి ఈ దుఃఖంలో పూజ చేసుకున్నట్లయితే దుఃఖం పోతుంది అని మీరు అనుకున్నారనుకోండి ఆర్గ్యుమెంట్ నిలబడదు ఎందుకంటే పూజ వాడికి దుఃఖం పోతోంది కొన్ని సందర్భాల్లో పూజ చేసిన వాడికి పోకపోగా అలాగే దృఢంగా గట్టిగా రాయి బండరాయిలా కూర్చుని ఏది నిలబడదు ఏ ఆర్గ్యుమెంటు నిలబడదు ఇట్ ఈస్ ఓ టు అండర్స్టాండ్ దిస్ వరల్డ్ అక్సెప్ట్ వన్ వే అండ్ ది వరల్డ్ ఇస్ కాస్డ్ బై అన్ అప్పుడు మాత్రమే అది కొరుకుడు గొడుతుంది దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు కాబట్టి అది చాలా గొప్ప వాక్యం అది ఏతైరేష అపృథగ్ భావై పృథగేవేతి లక్షిత ఇదంతా కూడా నిన్న నేను చూసినట్టున్నాను అలా చూసిన రోజు చూసాం మళ్ళీ ఇంకోసారి చూసాం ఏముంది సో ఇప్పుడు భాష్యకారులు ఏమంటారు చూడండి ఏం ఆత్మవ్యతిరేకేణ అసత్వం ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా ఇంకేదీ లేదండి ఇప్పుడు మీరు ఏ ఏ అనుభవాన్నైనా తీసుకోండి ఎనీ ఎక్స్పీరియన్స్ యూ టేక్ ద్రష్టాదృశ్యము రెండుంటాయి ద్రష్టాదృశ్యము రెండుంటాయి ద్రష్ట నేను దృశ్యము అదే అనుభవం ద్రష్టాదృశ్యము లేని అనుభవం ఉండదు కేవలం ద్రష్ట ఉండి దృశ్యం లేకుండా ఉంటుందా కేవలం దృశ్యం ఉండి ద్రష్ట లేకుండా ఉంటాడా కాబట్టి మీరు అనుభవం అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ అనుభవంలో రెండు పోల్స్ ఉంటాయి డైపోలిటీస్ ఒకటి ద్రష్ట రెండు దృశ్యము ఈ ద్రష్ట దృశ్యము దీంట్లో ద్రష్ట చేంజ్లెస్ దృశ్యము చేంజింగ్ నేను ఇక్కడ కూర్చున్నా చూస్తున్నా నేను ద్రష్టని ఈ హాలు దృశ్యం అవునండి ఇటుకేసి చూశాను అటుకేసి చూశాను ఇటుకేసి చూశాను దృశ్యం మారింది ద్రష్ట మారింది కేవండి నేను మంచి ఉల్లాసంగా కులాసగా ఉన్నా ఆ కులాసగా ఉండడము మానసిక అనుభవాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఈ మానసు మనస్సులో ఉండే కులాస ఎంతసేపు ఉంటుందండి మనస్సులో ఉండే కులాస అలా వచ్చేలా పోతుంది వెరీ ఫ్లైటింగ్ థింగ్ ఇట్ ఎందుకంటే వీడికి ఏదో ఏదో కులాస తెచ్చుకుంటాడు ఏదో ఏదో ఒకటి మనకు అనుకున్నట్టుగా పని అవుతుంది ఏదో ఉత్తరం కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ ఉత్తరం వచ్చింది దాంతో కొంచెం కులాస పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు మనకు ఉత్తరం రావాల్సింది ఉంది వస్తే బాగుండు అనేది చూస్తున్నాడు ఆ ఉత్తరం వచ్చింది ఆ అడ్రస్ చూసుకుంటే అబోహ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఉత్తరమే వీడు ఏదో స్వర్గం స్వర్గఖండం చేయడం దొరికిందంత ఉల్లాసం వస్తుంది ఎంతసేపు ఉంటుంది అది ఆ ఉత్తరం ఓపెన్ చేసాక పోయి ఉల్లాసం పెరిగింది అనుకోండి ఆ పెరిగిన ఉల్లాసం ఎంత ఉంటుంది ఇంట్లో వాళ్ళు వెయ్యి చాలండి చదివిన ఉత్తరాలు వెళ్ళి కొంచెం కూరగాయలు తెచ్చిపెట్టండి అనే దాకా ఉంటుంది అక్కడతో పోతుంది